శృతిస్మృతిపురాణానామాలయ కరుణాలయ భగవత్పాదశంకరం లోకశంకర నిస్తత్వూపతైమాత్ర మాయాత్వ ప్రయోజి సాశక్తి కార్యుల్యా వ్యక్త్యక్తిత్వ సారీ వ్యక్త్యక్తేదినో ఆ శ్లోకం చూసి ఉన్నాము అంటే శక్తి ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క శక్తి సో దీంట్లో ఒక భేదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు ఈశ్వరుడు ఈశ్వరుని యుక్త శక్తి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీరు ఈశ్వరుడు అని మొదలుపెట్టి అద్వైతంతో మొదలుపెట్టి ద్వైతంలోకి వచ్చేసి ద్వైతంలో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా లేకపోతే ద్వైతంతో మొదలుపెట్టి ఆ ద్వైతానికి ఈశ్వరుని తోటి కనెక్షన్ పెట్టి ద్వైతానికి ఈశ్వరునితో కనెక్షన్ ద్వైతం మనకు అనుభవానికి వచ్చేది ద్వైతం మన అనుభవం అది యథార్థమైన అనుభవం యథార్థానుభవం కాదు ఇది ఎలాగంటే పాముని చూశాడు వీడు రాడు ఉన్నది పాముని చూశాడు ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం మనం మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కాబట్టి ఆ పాము స్వచ్ఛం అయిపోతుందా వీడు చిన్నప్పటి నుంచి పాము ఉంటే వీడికి భయం పల్లెటూళ్ళలో పుట్టి పెరిగాడు అక్కడ పాము కుట్రా ఆ తర్వాత అమ్మగారితో కలిసి సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోయడంతో వెళ్ళేవాడు ఇదంతా ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఏంటంటే వీడికి పాము చూడడానికి గల ఈ రకంగా వ్యాఖ్యానం చేసిన ఇంత మాత్రమే ఇంత పొడుగు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కాబట్టి పాము సత్యం అవుతుంది సత్యంగా సత్యం కానీ పాముని ఎందుకు చూడడమో చెప్పాను తప్ప పాము యొక్క సత్యత్వాన్ని నిర్ధారించుట లేదు అదేవిధంగా ఈ జగత్తు అన్నది అయథార్థమైన అనుభవం అది యథార్థ అనుభవం కాదు మనం అనుకుంటాం అలాగా కానీ మీరు నేను ఒకటి అడుగుతా చెప్పండి మీరు ఇంతవరకు ఎన్నెన్ని సంగతులను మంచి చెడు మీకు అనుభవానికి వచ్చాయి ఇంతవరకు అనేకములైన సంగతులు మంచి చెడు కూడా అనుభవానికి వచ్చాయా శివప్రసాద్ తెలుగు వచ్చా ఈయనో తెలుగు వాటి కూడా శివప్రసాద్ ఈయనో తెలుగు శివప్రసాద్ ప్రజానికినో తెలుగు టు ఫాలో ఓకే యూ యూ ట్రై ఓకే బట్ వెన్ యూ ఫైండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫాలో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు వర్క్అవుట్ ఓకే సో జగత్ అనే అనుభవము అయథార్థానుభవము ఆ యథార్థానుభవమును వ్యాఖ్యానం చేయడం కోసం అసలు అలాంటి అనుభవం ఎందుకు కలిగింది మనకి అనుభవానికి వచ్చే ఈ జగత్తు యొక్క మూలమేది అని దానికి ఏదో కొంత ఎక్కించిత ఆ అనుభవాన్ని ఆశీర్వదించి అది సుతరాము నిత్య సుతరాము హుడక్తి కాబట్టి దాన్ని డిస్మిస్ చేస్తే పని అయిపోయాయి డిస్మిస్ చేసి పరబ్రహ్మం ఒక్కటే సత్యము అని చెప్పచ్చు అలాగే చెప్పారు శంకరులు కూడా ఎన్నో సార్లు అలా చెప్పారు డిస్మిస్ చేసి బాగా బ్రహ్మ సత్యం ఎగర నిత్య అంటే నీకు దిక్కున్న తోడు అన్నట్టు ్రహ్మసత్యం అంటే ఇంకా నేనే ఫర్దర్గా మేము చెప్తున్నది ఏమీ లేదు బ్రహ్మసత్యం అలా అంటారు ఒక ఎక్స్ప్రెషన్ సో బ్రహ్మసత్యం జగన్మిథ్య నౌ వాట్ ఎవర్ యు వాంట్ యు గో డూ అని అని చెప్పి ఇంకా దెర్ నో ఫర్దర్ డిస్కషన్ కానీ అలా అనుకుండగా కొంచెం ప్రేమతో ఆ జగద్ అనుభవాన్ని వ్యాఖ్యానం చేయడానికి పూనుకుని వ్యాఖ్యానం చేసే సందర్భంలో ఈ జగత్తు ఆ పరమాత్మ యొక్క శక్తి నుండి పుట్టింది అన్నారు ఈ వ్యాఖ్యానం యొక్క అభిప్రాయము పరమాత్మ ఎందు ఒకనొక భేదమును కల్పించుట కాదు వ్యాఖ్యానము ఒక తాత్పర్యము అంటే భేదమును కల్పించుట కాదు కాబట్టి మీరు పరమాత్మ శక్తి అని రెండు పదాలు పెట్టి అవేవో రెండు తత్వములో ఉన్నట్టుగా వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తే తప్పు శక్తి అన్నది నిస్తత్వం అది తత్వమే కాదు పరమాత్మని ఆశ్రయించినంత వరకు దానికి కొంత యథార్థత యథార్థత యొక్క శోభ దానికి ఉంటుంది నేడ నేడకి ఎంతవరకు శోభ అంటే ఆ నీడని ఆ మనిషితో కలిపి మీరు వ్యాఖ్యానించినంత వరకు దానికి కొంత శోభ నెక్లెస్కి ఎంతవరకు శోభ దానికి బంగారంతో కలిపినంత వరకే దానికి శోభ బంగారం అనే మాట తీసేస్తే నెక్లెస్ అన్నది హుడక్కి తప్ప ఏమీ కానే కాదు కాబట్టి ఈ శక్తి అనేది ప్రత్యేకించినటువంటి తత్వం ఏమీ కాదు శక్తి కంటికి కనబడదు అవ్యక్తము దాని నుంచి ఆవిర్భవించిన జగత్తు కనబడుతుంది వ్యక్తము కాబట్టి దీన్ని బట్టి ఏమైనా తేడా వస్తుందా ఏమీ తేడా కాదు అవ్యక్తమైన జ్ఞానమైనా వ్యక్తమైన పామైనా రెండూ కూడా మిత్యయే అలాగే అవ్యక్తంగా ఉండే మాయాశక్తి ఆ శక్తి వల్ల ఉదయించినటువంటి జగత్తు రెండూ కూడా నిస్తత్వములే అంటే వాటికి తత్వ తత్వము స్టేటస్ వాటికి లేదు దీన్ని దీన్ని ఏదో ఫిమినైన్ మేల్ మేల్ ప్రిన్సిపుల్ని హైలైట్ చేసి ఫిమినైన్ ఏదో డౌన్ చేస్తున్నామని అలాగే దాన్ని వ్యాఖ్యానం చేయకూడదు దిస్ హ్యాస్ నథింగ్ టు విత్ జెండర్ దిస్ ఈజ్ నాట్ ఏ జెండర్ ఇష్యూ सदसत्वेक प्रस्तुतवात्सचिता असतोवा आस्ताचिंतत्र कि वास्तव निर्गुण पर्रह्म की आरब्रह्मयाशक्ति की भेद ले మనము నిర్గుణ పరబ్రహ్మ నిర్వికారము నిర్గుణము నిరంజనము నిష్కలము అని ఆ విధంగా మనం భావన చేసినప్పుడు ఆ తెలుసుకున్నప్పుడు అక్కడ శుద్ధమైన పరబ్రహ్మ మాత్రమే కలదు శక్తి అంటే ఏమీ లేదు కానీ ఆ పరబ్రహ్మను జగత్ జగత్తునకు సృష్టికర్త జగత్తును సృష్టిస్తాడు జగత్తును నిలబెడతాడు జగత్తుని త మళ్ళీ తనలో ఉపసంహారం చేసుకుంటాడు అని మీరు వ్యాఖ్యానం చేయడం మొదలు పెడితే అంటే మూడు క్రియలను ఆ పరబ్రహ్మ నత్తి వ్యాఖ్యానం చేయడం పెడితే అప్పుడు ఆ పరబ్రహ్మయందు ఒక ఆమె అని అంటారు నిజానికి శ్రీరామకృష్ణ వారు ఏమన్నారో కృష్ణండి ఆయన పరబ్రహ్మయందు శక్తి గలదు ఆ పరబ్రహ్మనే శక్తి అనండి సర్ప ఆ పరబ్రహ్మకే శక్తి అని పేరు శుద్ధ బ్రహ్మ శుద్ధ బ్రహ్మయే శక్తి అనే సంబంధమేమీ లేదు కాదు ఆ బ్రహ్మ సృష్టికర్త జగత్తుని నిలబెట్టువాడు రక్షకుడు మళ్ళీ ఉపసంహారం చేసేది కూడా ఆ పరబ్రహ్మయే అని మీరు అన్న అని అలాగ చూసినప్పుడు మీరేం చేస్తారంటే ఆ పరబ్రహ్మకి అని పేర్పెట్టారు సరిపడేది ఎందుకో తెలుస్తున్నా అండి దాంట్లో ఉన్న రహస్యం ఏంటంటే సృష్టి చేసేది స్థితి చేసేది ఉపసంహారం చేసేది దిస్ ఇస్ ఆల్ ఏ ప్రాసెస్ ఇన్ టైం టైం అనే ఎలిమెంట్ అని మీరు పట్టుకొచ్చారు శుద్ధ బ్రహ్మ టైం ఉండదు అది అకాల్ కాలమునకో అతీతమైనది టైం ఎలిమెంట్ ఉండదు టైం ఎలిమెంట్ మీరు సృష్టిస్తున్నాడు స్థితి చేస్తున్నాడు ఉపసంహారం చేస్తున్నాడు అంటే క్రియ అనే మాట ఎప్పుడు వచ్చిందో టైం వస్తుంది టైం లేకుండా మోసం ఉండదు టైం ఉంటుంది టైంతో పాటు స్పేస్ కూడా దాని వెనక్కాలే ఉంటుంది బట్ టైం మెయిన్గా తీసుకోండి ఆ టైం నుంచి ఆ టైం పుట్టిందనమాట టైం వచ్చేప్పటికీ సృష్టి స్థితి లయము అనే ప్రక్రియ ఇప్పుడు ఆ టైం రూపంగా పరబ్రహ్మయే ప్రకటమైనాడు మీ హృదయంలో కూడా నిర్గుణమైన శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అదే కాలరూపంగా ప్రకటమవుతుంది మనస్త అదే మనస్త కాలముగా అవుతుంది కాబట్టి ఆ పరబ్రహ్మయే కాలరూపముగా ప్రకటమైనాడు కాబట్టి ఆయనకి కాలీ కాలహాస్యస్తి కాలి అని పేరు వచ్చింది శక్తి అనే మాటతో సరిపెట్టడం కోసం కాలీ అని ఈ కారాంతో శ్రీలింగ సిద్ధంగా కాబట్టి పరబ్రహ్మకే కాలి అని పేరు ఆయన రామకృష్ణ గారు అలా చెప్పేవారు ఎందుకంటే ఇంకా ద్వైతానికి అవకాశం లేదు మీరు అలా కాకుండా పరబ్రహ్మ శక్తి అంటుంటే దీంట్లో పౌరాణికుడు వచ్చి ద్వైతం పెట్టాడు సో ద్వైతం పెట్టి ఓ మంచం ఒకటి తయారు ఆ మంచానికి శివుడు కోడు అన్నాడు లేకపోతే మంచమే లేకపోతే మరొకటి మరొకటి ఏదో అనుక ఇచ్చేస్తే నాకు పని అయిపోతుందని చెప్పి ఇచ్చేసాను లేకపోతే మర్చిపోయి మళ్ళీ నా సంగీలో పెట్టుకుపోతుంది కాబట్టి ఈ శక్తి భేదమును మాట్లాడేటువంటి పద్ధతి సరికాదు కాబట్టి శ్రీరామకృష్ణుల వారు చేసినట్టుగా ఆ పరబ్రహ్మమే శక్తి ఖాళీ అని మీరు లేదా ఆ ఖాళీ ఎప్పుడు పరంబ్రహ్మ కంటే భిన్నం కాదు అని సెట్ చేసేయండి ఏదో చెప్పబోయారు నిత్యమో అదే రెండు ఒకటి లీలాను నిత్యము నిత్యమైన పరబ్రహ్మ ఆయన యొక్క లీల రెండు ఒక్కటే వేరు కాదు కాబట్టి ఆ విధంగా స్వీకరించాలి ఎందుకంటే ఇక్కడ శక్తిని పరబ్రహ్మని విడిచి శక్తి అనేది తత్వమే కాదని ఆయన డిస్మిస్ చేసి అందుకోసం మరి డైరెక్ట్గా అలాగే నేను వ్యాఖ్యానం చేశాను శ్రీరామకృష్ణ వారు ఇంకో మాట దేవుడు అప్సల్యూటా లేకపోతే హీ ఇస్ ది క్రియేటరా అని అడిగారు ఈజ్ హీ ది అబ్సల్యూట్ అది ఈజ్ హీ ది క్రియేటర్ అంటే ఆయన ఏమని చెప్పారు హీ ఈజ్ బోత్ అబ్సల్యూట్ యాజ్ వెల్ ఎస్ ది క్రియేటర్ అని చెప్పారు మీరు ఎలా చూడదలుచుకుంటే అలాగా మీరు జ్ఞాన దృష్టితో చూసినప్పుడు హీస్ ది అబ్సల్యూట్ మీరు కొంచెం భక్తి దృష్టితోటి భేద దృష్టితోటి చూశారనుకోండి అంటే నేను అల్పుడను భక్తుడను అనే దృష్టితో చూశారనుకోండి చూస్తే హీస్ ది క్రియేటర్ హీస్ ది ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ ది ఫాదర్ సో వెరాజ్ చిదానందరూప శివోహం శివోహం అనే దృష్టితో మీరు చూశారనుకోండి హీస్ సి ఈజ్ అని ఆయన ఒక దృష్టాంతం చెప్పారు ఇప్పుడు ఈ సముద్రం ఈ సముద్ర దృష్టాంతం ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు ఆయన ఈ సముద్రంలో మీరు అంటార్కిక్ సముద్రం అనంటే ఆర్కిటిక్ సముద్రం కూడా అంటార్కిక్ ఆర్కిక్ ఈవెన్ అట్లాంటిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో కూడా ఈ ఐస్ ఉంటుంది మీరు సముద్ర వెళ్తూ ఉంటారు సముద్రం వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు నీరు తప్పింకే ఉండదు ల్యాండ్ కనపడదు రీజనల్ ల్యాండ్ ఎనీవే బౌల్ అంటారు యూఆర్ అనే బౌల్ వాటర్ బౌళ్ళులో ఉంటారు పైన అక్కడ పైన ఆకాశం ఉంటుంది బౌల్గా ఉంటుంది కింద నీరు ఉంటుంది వాటర్ బౌల్ ఉంటుంది మధ్యలో మీరు మీ బోటు ఉంటుంది మీరు గంట సేపు పయనించిన మీ బోటు సెంటర్లోనే ఉంటుంది ఇంకో గంట సేపు పయనించినా మీ బోటు సెంటర్లోనే ఉంటుంది ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ది సెంటర్ ఆ బౌల్కి వెళ్తూ ఉంటుంది ముప్పై మైళ్ళ స్పీడ్తో పోతూ ఉంటుంది అయినా సెంటర్లోనే ఉంటుంది అర్థమైందని వెళ్తుంది ఎటు చూసినా నీరే ఉంటుంది అది నిర్గుణ పర బ్రహ్మ శుద్ధ బ్రహ్మ ఈ లోపల ఐసుగడ్డలు కనపడతాయి ఈ ఐసుగడ్డలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ నీటి నుంచే వచ్చాయి ఐసుగడ్డలు కనపడేపటికి మనకు ఏమనిపిస్తుంది ద్వైతం వచ్చేస్తుంది ఇదిగో నీరు అదిగో ఐసుగడ్డలు ఈ లోపల ఎండ వచ్చే ఐసు కరిగిపోతుంది కరిగిపోతే ఆ ఐసుగడ్డలు ఏమైపోయాయి మళ్ళీ నీరేసరిపోయి కాబట్టి ఆ వాటర్ బౌల్లో నుంచి ఐసుగడ్డలు కనపడినప్పుడు that is saguna brahma that is the father of the universe galu teeskonde aa vaatallo aa aishyagaddalanni garigi poi water lo kalisi pote gatisti nirguna brahma you take it like that in any case aa shakti ane daanni para brahma undi minus chesi pakkana padte adhi tatvame kavadu adhe final shlokam lo chepparu daanne malli inkosari cheptunnaru సదసత్వ వివేక ప్రస్తుతిత్యసతో వాంతరో భేద ఆస్ంతచిత సదసత్వ వివేక ప్రస్తుత సహ అచింత్యత అసత అవాంతర భేద ఆస్థా తింత అత్ర వైశ్లోకంలో ఏమన్నారంటే మాయాశక్తి సత్యమా అంటే అవ్యక్తం ఆ అవ్యక్తమైన మాయాశక్తి నుండి ప్రకటమైన జగత్తు సత్యమా అని మీమాంస చేసి రెండూ అసత్యమే అని చెప్పారు చెప్పి ఇంకా ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ చర్చ చేస్తున్నది సత్తుకి అసత్తుకి ఉండే వివేకము అసత్ పరబ్రహ్మ జగత్తు అసత్తు ఆ వివేకం చర్చిస్తున్నాం తప్ప మాయా అసత్తైన మాయాశక్తిలో వ్యక్తము ఏమిటి అవ్యక్తము ఏమిటి అనే విచారం ఇక్కడ చేయటం లేదు వాస్తవంలో రెండూ కూడా అసత్యములే అని అభిప్రాయం ఓకే సదసత్వ వివేక సత్ అసత్తుల తేడా ప్రస్తుతవాత్ ప్రస్తుతములో చర్చించబడుతున్నది కనుక సహా ఆ తేడా చింత్యం విచారము చేయబడుగా ఇక్కడ మనము సత్తుకి అసత్తుకి ఉండే వివేకాన్ని మనం విచారం మనం మొదలుపెట్టాము అదే టాపిక్ ఇక్కడ కాబట్టి మీరు విచారణ ఎలా చేస్తారంటే సత్తు అసత్తు అనే ఆ మధ్య నుండే వివేకము ఆ చేయండి ఇప్పుడు బంగారము సత్తు నామరూపాత్మకమైన ఆభరణములు అసత్తు కాబట్టి నెక్లెస్ ఉన్నప్పుడు దాంట్లో ఉండే నామరూపములు అసత్తు దాని మూలధాతు బంగారం మాత్రమే సత్తు అలాంటి విచారం చేస్తున్నాం మీ ఆలోచన ఆ రూపంగా చేయండి అంతే తప్ప బంగారములో ఉన్నటువంటి వాల్యుయేబుల్ అండ్ డక్టైల్ శక్తి ఒకటి ఉన్నది ఆ శక్తి సత్యమా లేకపోతే నెక్లెస్ సత్యమా అని ఇలాంటి దారి తప్పిన విచారం మీకు మీరు చేయాల్సిన విచారం బంగారము సత్తు నామరూపాత్మకమైన ఆభరణములత్తు అనే అనే ఆ వివేకాన్ని మాత్రమే మనం ఇక్కడ విచారణ చేస్తూ ఓకే అసత అసత్యమైన దాని యొక్క అవాంతర భేద దాని లోపల ఉండే వ్యక్త అవ్యక్త అనే భేదము ఆస్థాం అలా ఉండుగాక ఇప్పుడు మాయాశక్తి సత్య సత్త అసత్త అసత్వం మాయాశక్తిలో మళ్ళీ అవ్యక్తము అయిన మాయాశక్తి వ్యక్తమైనటువంటి జగత్తు అని ఈ అవాంతర భేదము అవ్యక్తము అవ్యక్తము అనే అవాంతర భేదము ఏదైతే కాదో అది మన చర్చనీయాంశము కాదే కాదు అది అలా పక్కన పెట్టండి అలా ఉండుగాక అత్ర ఈ సందర్భమునందు ఈ సందర్భం ఏమిటి సదసద్వివేక సందర్భం ఆ ఈ సందర్భము నందు ఆ మాయాశక్తి యొక్క యక్త అవ్యక్త భేదము యొక్క విచారం చేయోజనము ఇప్పుడు బంగారం సత్యము బంగారగానికి ఒక శక్తి ఉంది ఆ శక్తి నుంచి నెక్లెస్ పుట్టింది ఆ శక్తి బంగారాన్ని మైనస్ చేస్తే శక్తి నిత్యయే నెక్లెస్ నిత్యయే శక్తేమో అవ్యక్తమైనమి నెక్లెస్ వ్యక్తమైన మిథ్య అవ్యక్తమైన మిచ్చకి వ్యక్తమైన మిచ్చికి తేడా ఏమిటి అని అలా విచారం మొదలు అలా ఆ విచారం వద్దు మీకు ఆ విచారం అనవసరం అవ్యక్తమైన మిథ్య మిచ్చే వ్యక్తమైన మిథ్య నిచ్చే ఇప్పుడు ఊరు లేదు లేదు కొడుకు పేరు సోమలింగము ఆ సోమలింగానికి పెళ్ళయింది ఆ అమ్మాయి పేరేమిటి కొన్ని విచారం కూడా అదే విచారముగా ఇప్పుడు సోమలింగం విచారం ఎందుకు అది వెళ్ళవడం ఇదంతా కూడా విచ్చాను నీకు ఎప్పుడైనా ఆ కథ చెప్పాలన్నా బాలకోపాఖ్యానము అని ఒక కథ ఉన్నది యోగవాస ఇష్టంలో అది ఊరికే పైపై నేను చెప్పండి నా దగ్గర అది దాన్ని ప్రింట్అవుట్ కాగితం ఉన్నది అది తీసుకొచ్చి నీకు పాఠం చెప్తా బాలకోపాఖ్యానం చెప్తా సో అలా ఉంటున్నాయి ఊరు లేదు పేరు లేదు సోమలింగము ఉన్నాడు ఆ సోమలింగానికి ఉపనయనం చేయాలనుకున్నారు అదే లేదా ఎవరు సో కాబట్టి అవ్యక్తమైన శక్తి వ్యక్తమైన శక్తి వాటి మధ్య నుండే భేదము ఎదుగుదా రెండు కూడా అసత్యములే అర్థమైందండి మళ్ళీ ఇంకోసారి అందాము సదసత్వ వివేకస్ సత్ అసత్తుల మధ్య నుండే తేడా ప్రస్తుతత్వాత్ ప్రస్తుతమునందు చర్చించబడుతున్న విషయము గనుక సహ సహ ఆ వివేకము చింత్యత విచారము చేయబడుగాక సంస్కృతిలో ప్యాసి వాయిస్లు ఉంటాయి ప్యాసి వాయిస్ని ఎక్కువగా వాడతారు సంస్కృతిలో అసతహ అసత్తైన మాయాశక్తి యొక్క వాంతర అంతర్గతమైన భేద అవ్యక్తము వ్యక్తము అనే తేడా ఆస్థా ఉండుగాకల్ని పక్కన పెట్టండి అధికారు అత్ర ఈ సదసద్వివేక సందర్భమునందు తింతయ ఆ అసత్తైన మాయాశక్తి యొక్క విచారముచేమి ప్రయోజనము అంటే ప్రయోజనమేమీ లేదు సదసత్వ వివేకస్ ప్రస్తుతిత్యత ంతరోేద ఆస్ంతచింతయా బ్రహ్మాండలో సునిపృథక్ అసంతోదో భా తేపీ ఇది వివేకము బ్రహ్మ సర్గ వివేకము అంటే తేడాను తెలియట తేడాను తెలియాలి మనకి తేడా తెలియదు మనము కన్ఫ్యూషన్ లో ఉంటాము పెద్ద కన్ఫ్యూషన్ లో జీవిస్తూ ఉంటాము మీరు ముందు అసలు ఆ విషయాన్ని గుర్తించాలి ఈ జగత్తు సత్యం అనుకుంటాడు జగత్తు సత్యంగా భాషిస్తుంది ఎందుకు భాషిస్తుందో తెలిసిన ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఈ పరికరం ఒకటి ఉన్నది ఇది నేను అనుకోబట్టి జగత్తు సత్యంగా భాషిస్తుంది ఎలాగంటే కెమెరా ఉందనుకోండి ఆ కెమెరా ఆ లెన్సు లోపల ఉండేటువంటి ఆ దీపము దీపం ఉండాలి కెమెరాలో దీపంలో అంటే ఏముంది దీపం వెలుగు లోపల వెలుగు ఉంటుంది లెన్స్ ఉంటుంది ఆ బొమ్మను క్యాప్చర్ చేసేటువంటి ఒక స్క్రీన్ స్క్రీన్ అంటే ఫిలిం అలా అనుకోండి పూర్వం ఫిలిం ఉండేది కొడాక్ వాడి ఫిలిం ఉండేది ఇప్పుడు ఆ ఫిలిం స్థానంలో డిజిటల్ వచ్చింది డిజిటల్ అంటే వన్ సున్నా వన్ వన్ అండ్ జీరో ఎవ్రీథింగ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ డిజిటల్ ఇప్పుడు అందమైన అమ్మాయి ఉందనుకోండి అవి డిజిటల్ ఐపిక్సి ఉంది ఆ కెమెరాలో మంచి ఉడవాడి అబ్బాయి మంచి స్పోర్ట్స్ మెన్ ఉన్నాడనుకోండి వాడి డిజిటల్ అయి ఉంటాడు ఆ లోపల అర్థమైందా మీకు సో ఎవరిథింగ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ డిజిటల్ సరే పూర్వకాలం కెమెరాలో ఎవ్రీథింగ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ ఎన్ ఇంప్రెషన్ అనే ఫీలింగ్ కాబట్టి కెమెరా కెమెరా అంటుంది ఈ జగత్తు ఈ దృశ్యము సత్యము కెమెరా అలా అంటుంది కెమెరా అలా ఎందుకంటుంది దాని లెన్సు దానికి సత్యము దాని లోపల ఉండేటువంటి ఫిలిం దానికి సత్యము కాబట్టి లెన్సు ఫిలిం సత్యం అవ్వాలి అప్పుడే దృశ్య జగత్తు సత్యం ఇది దీన్నే దాని దీనికి ఒక సామర్థ్యం చెప్పారు చోర్కా గవాహీ చోర్రని ఒక చోరుడికి సాక్ష్యం చెప్పడానికి ఇంకో చోరుడు సో జగత్తు సత్యము అని కెమెరా సాక్ష్యం చెప్తుంది కెమెరా సత్యము అని జగత్తు సాక్ష్యం కెమెరా సత్యము ఎందుకని అదిగో బొమ్మలు తీస్తోంది జగత్ యొక్క బొమ్మల్ని క్యాప్చర్ చేస్తోంది కాబట్టి సత్యము జగత్ సత్యము ఎందుకని అదిగో కెమెరా క్యాప్చర్ చేస్తోంది కాబట్టి జగత్తు సత్యమం ఈ రోజు దట్ లైక్ దట్ సపోజ్ సపోజ్ అది కలియు కెమెరా ఈజ్ నాట్ రియల్ అప్పుడు జగత్ రియల్ అవుతుందా సపోజ్ జగత్ ఈజ్ నాట్ రియల్ అప్పుడు కెమెరా రియల్ అవుతుందా అవును స్వామి బాగా అంటారు ఆయన అంటారు మీరు జగత్తు సత్యమా అసత్యమా అని ఇంత హడాక్ చేసుకున్నారు దాని మీద ఇంత చర్చ చేసుకున్నారు నేను ఒక మాట చెప్తాను మీరు ఆలోచించండి మీ చూచే కన్ను మీ తెలిసే లేక సంకల్పించే మనస్సు లేకపోతే ఈ జగత్త లేదు నీ చూచే కన్ను సంకల్పించే మనస్సు తోడైనప్పుడు మాత్రమే జగత్తు వచ్చింది లేకపోతే అసలు జగత్తలేదు నీ చూచే కన్ను నువ్వు నిద్రపోయావనుకో నీ చూచే కన్ను నీ సంకల్పించే మనస్సు నిద్రలోకి పోయాయి నీ జగత్తుందా లేదు నీకోసం నిద్రపోనక్కల్లా ధ్యానం చేసినప్పుడు కూడా జగత్తుందా అంటే కొంతమంది ధ్యానం పేరుతో కూర్చొని ఆలోచనలు చేస్తూ ఉంటారు అప్పుడు ఉంటుంది జగత్తే అప్పుడు జగత్తు ఉంటుంది మెనీ పీపుల్ థింక్ మెడిటేషన్ ఈజ్ డెడ్లీ వాళ్ళు డే డ్రీమింగ్కి మెడిటేషన్ అని పేరు పెట్టుకుంటారు డే డ్రీమ్ చేస్తూ ఉంటారు ఇలా కూర్చుంటాడు నేను డే డ్రీమింగ్ అంటే ఏదో చెప్తున్నా ఇగో ఇక్కడ నేను భక్తుడను ఇక్కడ దేవుడి ముందు కూర్చున్నాను నేను భక్తి సామ్రాజ్యంలో ఉన్నాను నేనేమో ఆ భగవంతుని యొక్క కృప చేత వైకుంఠ లోకంలోకి వెళ్తున్నాను అక్కడ తలుపులు మూసి ఉన్నాయి కానీ ఆ భగత్మంతుడి యొక్క అనుగ్రహం చేత తలుపు తెరుచుకుంటోంది ఇది ధ్యానం అంటారా దీన్ని డే డ్రీమింగ్ అంటారా ఏమంటారు దీన్ని ఇట్ ఈస్ డే డ్రీమింగ్ దిస్ ఈజ్ నాట్ మెడిటేషన్ అయితే మీరు అనొచ్చు నేనున్నాను ఇదిగో నా ఇందు ఈగో యొక్క మూమెంట్ ఉన్నది ఈ ఈగో ఎలా వచ్చింది ఈ వాచి నాది ఆస్తి నాది బ్యాంక్ బ్యాలెన్స్ నాది బ్యాంక్ అకౌంట్స్ నాది అని అనుకుంటున్నాను దానివల్ల ఈగో మూవ్ అవుతోంది అని మీరు పరిశీలించారనుకోండి దట్ ఈస్ మెడిటేషన్ అక్కడ యు ఆర్ నాట్ డ్రీమింగ్ వాట్ ఆర్ యూ డ్రీమ్ యూ ఆర్ వాచింగ్ ద వాట్ ఈజ్ యూఆర్ వాచింగ్ ద మూమెంట్ ఆఫ్ మైండ్ యూ ఆర్ నాట్ డెడ్ యు ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ది మైండ్ యు ఆర్ వాచింగ్ ద మూమెంట్ ఆఫ్ మైండ్ సపోజ్ మీరు ఎవరితోటన కొట్లాడారనుకోండి కొట్లాడిన తర్వాత ఒంటరిగా కూర్చొని ధ్యానం చేస్తున్నారు అనుకోండి నేను కొట్లాడాను అవతల మనిషి కరెక్ట్ తక్కువ అది అలా పెడతావు ఈ కొట్లాడడం వల్ల నా మనస్సులో తీవ్రమైన విక్షేపం కలిగినది మనస్సు చెడిపోయింది ఇంకో రోజో రెండు రోజులు అయితే మళ్ళీ ఈ శాంత స్థితి రాదు ఈ కొట్లాడటంలో అవతల యొక్క గుణదోషాలు అలా టెట్టి నా అహంకారం కూడా ప్రవర్తించిన మాట వాస్తవమే కదా ఈ అహంకారం ప్రవర్తించింది దిస్ ఇస్ మూమెంట్ ఆఫ్ ఈగో Because of this movement of ego only, there is a conflict. Anyana darshi chayana kondi, nyan khyidya jyapasya na meko, within a minute jyapasya na meko, within a minute jyapasya na. But in an actual meditation session, it will be there for ten-fifteen minutes. That is not dead living. That is watching the movement of ego. In fact, the definition of the meditation is the watching of the movement of ego. That is meditation. ఆల్ కైండ్స్ ఆఫ్ ఆటో సజేషన్ ఈజ్ అెడిటేషన్ సెల్ఫ్ థాక్ సెల్ఫ్ కన్వర్సేషన్ ఇవన్నీ కూడా సెల్ఫ్ డైలాగ్ ఇవన్నీ కూడా మెడిటేషన్లోకి వస్తాయి అంటే మీరు ఒక ఫోకస్తో చేస్తే ఫోకస్తో చేస్తే అలా కాకుండా పిచ్చి వెళ్ళగా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే అది మెడిటేషన్ అనుకోకూడదు ఒకప్పుడు తనలో తాను మాట్లాడుకోవడం ఉంటుంది కొద్ది స్వామికి చెప్తూ ఉంటారు వీడు బాత్రూంలో పూజ స్వామీజీ జోకదే నాది కాదు నేను ఆయన్ని చెప్పి వెంటనే ఆయన్ని అని చెప్తాను ఎంత న్యాయంగా ఉండదని వీడు బాత్రూంలో స్నానం చేస్తున్నాడు స్నానం చేస్తూ పక్కు అని నవ్వుకున్నాడు ఎంత అంటే స్నానం చేస్తూ అందులో స్నానం అంటే ఇక్కడలాగా కాదు ఇక్కడ బకెట్లో నీళ్లు తీసుకుని ఎత్తి మీకు అక్కడ షవర్ అనమాట షవర్ లో స్నానం చేస్తూ ఉంటే మీకు ఒక ధ్వని ఇస్తూ ఉంటుంది ఆ నీటి యొక్క ప్రవాహం యొక్క ధ్వని చెయ్యి అని ధ్వనిస్తూ ఉంటుంది ఆ ధ్వని ఇంట్లో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది వీడు స్నానం చేస్తున్నాడని ఇప్పుడు వీడు పాత్రమని ధరుడుకొని అడిగాడు నవ్వుతున్నాడు ఇంకా వీళ్ళకి వెంటనే తెలిసిపోతుంది సరే ఆవిడ ఏం చేసింది ఎందుకు నవ్వుతున్నట్టు బాత్రూములో స్నానం చేస్తూ ఒంటరిగా ఉండే నవ్వడం ఏమిటి అని స్నానం పూర్తి చేసి బయటకు వచ్చేవాడికి ఎందుకు నవ్వాడని అక్కడ కాపలా కాసింద అదేదో చెప్తే కానీ ఆవిడికి గడుపులో పోట్లు వస్తాయి లేదా కాబట్టి కమలా గారు ఏమిటంటే అమ్ముతున్నారో విషయం ఏమిటంటే అంటే చూడు పూజ్య స్వామిజీ ఓ జోక్ చెప్పారు అది క్లాస్ లో నాకు అర్థం కాలేదు అది టవర్ లో అర్థమైంది ఏం చెప్పారు అది చెప్పిన జోక్ క్లాస్ లో అబ్జర్వ్డ్ అవ్వారు కానీ మీరు ఒక్కడో నవ్వలేదు ఎందుకు తెలియలేదు కాబట్టి అది ఇప్పుడు ఈ టవర్ లో తెలిసింది వాడికి అంటే బల్బు వెలిగిన తర్వాత అల్ బికాస్ ఏ నవ్వాడు నవ్వుతే సరే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏమైందో తెలిసినా ఇప్పుడు అందరూ నవ్వారు కదా ఇంతకీ ఆ జోక్ ఏమిటో చేయి చెప్పలేదు మీరు గమనించడం లేదో జోక్ ఏం చెప్పకుండానే జనాలు అంటే జోక్ లేకుండానే జోక్ అయింది అనమాట అంటే ఇలాగా జనాల్ని నవ్విస్తూ ఉంటారు ఆ సీల్ కేవలం స్వామీజీ వేదాంతం ఎంతవరకు వీళ్ళు నేర్చుకున్నారో తెలియదు కానీ ఆయన నవ్వించే నవ్వు కోసం వచ్చి వాళ్ళు కూడా లేకపోలేదు ఆ భాగంగా వేదాంతం నేర్చుకుంటే వాళ్ళు కృతార్థులే సో ద పాయింట్ ఈజ్ సెల్ఫ్ టాక్ ఇన్ ది రైట్ సెన్స్ ఇట్ ఈజ్ మెడిటేషన్ కాబట్టి ధ్యానము అనేది సరిగ్గా తెలిసి మనం అనుష్ఠించాల్సి ఉంటుంది కమింగ్ టు ది పాయింట్ మీరేం చేయాల్సి ఉంటుంది వివేకమును అభ్యాసం చేయాలి నేను ఎక్కడ మొదలుపెట్టానంటే జగత్ అనేది యూ ఫీల్ ఇట్ యుల్ ఇట్స్ యూ ఫీల్ ది మల్టిపుల్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఎస్టోరియల్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఐ అండ్ యువర్ మెడిటేషన్ ప్రాసెస్ మెడిటేషన్ ప్రాసెస్ అంటే మనస్సు యొక్క సంకల్ప వికల్పాత్మకమైన ఒక ప్రక్రియ అలా జరుగుతూ ఉంటే ఆ కళ్ళు చూస్తూ ఉంటే చెవులు వింటూ ఉంటే మీకు జగత్తు ఉన్నది అనే ఒక అనుభవం కలుగుతుంది కాబట్టి జగత్తు ఉన్నది అది యథార్థము అని మీరు కంక్లూడ్ చేసి కూర్చోవడానికి అసలు మీకు హక్కు లేదు మీరేమని చెప్పాలంటే నా మనస్సు నా కన్ను ఉన్నంత వరకు ఈ జగత్తు ఉన్నట్టుగా అనిపిస్తుంది సపోజ్ మీ మనస్సు చూడండి మీ మనస్సు అది నిత్య వస్తువు సత్య వస్తువునా లేక అది ఊరికే చంచలమైనటువంటి కథలిక ఏనా చూసుకోండి మీరు అది కేవలము ఇట్స్ మూమెంట్ తప్ప అక్కడది వస్తువుమీ కాదు మూమెంటే తప్ప వస్తువు కాదు ఇది ఒక కొరివిని తీసుకుని ఇలా ఇలా తిప్పుతూ ఉంటాను నేను ఆ కొరివి కనపడదు కొరివి దెయ్యమంటారు దీన్నే కొరివి కనపడదు ఆ కొరివి కనపడదు తిప్పే చెయ్యి కనపడదు చీకట్లో మీకేం కనపడుతుంది సర్కిల్ కనపడుతుంది యు సి సర్కిల్ నావ్ ఈజ్ అ సర్కిల్ రియల్ నా సర్కిల్ ఈజ్ నాట్ రియల్ సర్కిల్ ఉంటే కనబడుగుతాయే ఇట్ ఈజ్ నాట్ రియల్ అయితే అలా మీకు పల్లెటూళ్ళలో కొరివి దెయ్యము ఒక ప్రసిద్ధమైన దృష్ట్యాం అది ఎంత ప్రసిద్ధం అంటే ఆ ఊళ్ళో పల్లెటూర్ల వాళ్ళందరూ కొరిగి దెయ్యాలని నిజమనుకుంటారు సత్యం అనుకుంటారు పైగా ఈ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళాలంటే మధ్యలో శ్మశానం ఉంటుంది అక్కడ కొరిగి దెయ్యాలు ఉంటాయని అందరి దృఢమైన నమ్మకం దాంట్లో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అవన్నీ ఐ విట్నెస్ అకౌంట్లు ఉంటాయి కాబట్టి అదంతా పరమ సత్యం మేము చాలా భయపడి వాళ్ళం మేము సినిమాకి అలా మాది పెద్ద సమస్య ఎందుకంటే ఆ ఊళ్ళో సినిమా చూసి మళ్ళీ అర్ధరాత్రి వస్తుంది మాకు నిద్ర సమస్య కాదు నిద్ర సమస్య కాదు మొన్నాడు పాఠభం సమస్య కాదు అవన్నీ మేము అధిగమించేసి వాళ్ళం ఈ కొదివి దెయ్యం విషయంలో మేము చీరికి పోయేవాళ్ళం అక్కడ ఒక ఉంటుంది అలాగనా బాబు అని దీనికోసం రెండు మైళ్ళు రౌండ్ వేసుకురావడము లేకపోతే రాత్రి అక్కడ ఎక్కడో పడుకుని ఎవళ్ళ రూ మీదో పడుకుని పొద్దున్నే తెల్లారేక బయలుదేరి రావడము ఇలాంటివన్నీ చేసేవాళ్ళం ఈ కొరిగి దెయ్యం వల్ల కొరివి ఈ శవాలని కాలుస్తారు కదా కాల్చినప్పుడు బోన్స్ కొంచెం మిగిలిపోతాయి ఆ బోన్స్లో ఫాస్ఫరస్ ఉంటుంది ఆ ఫాస్ఫరస్ ఎక్స్పోజ్ అయ్యి అదేం చేస్తుందంటే గ్లో అవుతూ ఉంటుంది ఆ ఫాస్ఫరస్ గాలికి ఇటు వెళ్ళినప్పుడు ఈ గ్లో కూడా ఇటువటు వెళ్తుంది అదే కొరుగుదే అయితే ఇది ఎవరికీ సరిగ్గా అర్థం కాదు దాంతో ఈ కొరుగు దెయాన్ని వాడు కథల్లో పెట్టేశాడు ఇప్పుడు కథల్లో పెట్టి ఇప్పుడు ఈ మనం ఉన్నప్పుడున్న కథలు ఏవైతే ఉన్నాయో ఇవే ఒక థౌజండ్ ఇయర్స్ వెనక్కి వెళ్తే అటుకే పురాణము ది పాయింట్ పురాణము అంటే వ్యాసభవర్షి రాసిన పురాణం కాదు వీళ్ళు కల్పించిన పురాణాలు ఓ థౌజండ్ ఇయర్స్ వెనక్కి పోవాలి థౌజండ్ కూడా అక్కడ కాళికాపురాణము నూట యాభై సంవత్సరాల క్రితం రాయబడినది అని అఖండానందజీ మహారాజు రికార్డు చేసి పెట్టారు కాళికాపురాణం దాన్ని మన ఈ ఊళ్ళో పురాణములను అనువాదం చేశారు వెంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్లో ఏదో కల్లూరు వెంకట సుబ్రహ్మణ్య దీక్షితుడి గారు ఎవరో మహాపండితుడికొని అనువాదం చేయించి ప్రింట్ చేయించారు దాని కాళికా పురాణము అని అన్ని వ్యాసుడు వ్యాస మహర్షి గారి జితే అది నూట యాభై ఏళ్ళ క్రితం అయితే మన అఖన్నారీ మహారాజు గారి తాతయ్య వాళ్ళు రాసిన వాడిని రూపుజురో లేకపోతే వాళ్ళే రాసేయడం కూడా ఎనివే ది పాయింట్ ఈజ్ జగత్తు కొరివిదెయ్యము వంటిది మీరు అనుకుంటున్నంత సత్యమైతే అది కాదు కొరివిదెయ్యం సత్యం కాదు కొరివి కొరివియే సత్యం దెయ్యం సత్యం కాదు సత్యం అలాగే ఆ వెలుగు సత్యము శేషాలలో వెలుగు వస్తుంది ఫాస్ఫరస్ వల్ల వెలుగు వస్తుంది అది సత్యం అంతే తప్ప దెయ్యం అనేది సత్యం కాదు అలాగే బంగారం సత్యం బంగారం మీరు వివేకం చేయాలి కొరివి సత్యం దెయ్యం సత్యం కాదు బంగారం సత్యం ఆభరణాలు నామరూపాత్మకములైన ఆభరణములు సత్యము కాదు ఏమండి సత్తు సత్యం ఆకాశము సత్యము కాదు సత్తు సత్యము వాయువు సత్యం కాదు అలాగే ఆపహా సత్యము కాదు అగ్ని సత్యము కాదు కృషి కూడా సత్యము కాదు సత్తు మాత్రమే సత్యం ఏమండి అంటే ఫస్ట్ స్టెప్లో పంచభూతాలకి దాన్ని మనం రెడ్జుస్ట్ చేసి పంచభూతములను సద్రూపమైన పరమాత్మ ఎందు విలీనం చేసేస్తాం సద్రూపమైన పరమాత్మయే సత్యము పంచభూతములు విద్య పంచభూత ఇంతకుముందు ఏమన్నావు పంచభూతములు సత్యము పంచభూతముల సమ్మేళనముతో పుట్టినటువంటి ఈ నామరూపాత్మకమైన జగత్వంతా కూడా మిథ్య పంచభూతములే వాస్తవము ఇప్పుడు పంచభూతములను కూడా సద్రూపమైన పరమాత్మలో మీరు విలీనం చేయాలి దీన్ని ఏమంటారంటే బ్రహ్మ సర్గ వివేకము అంట అంటే సర్గ అంటే సృష్టికి మూలంలో అధిష్టాన రూపమైన పరబ్రహ్మకు మధ్యలో ఉండే తేడా అని తెలుసుకుంటూ ఉంటుట కాబట్టి పరబ్రహ్మయే సత్యము సర్గము అనగా సృష్టి అనగా జగత్తు మిథ్య అని తెలుసుకుంటూ ఉండాలి ఇప్పుడు జగత్ అంటే ఏమిటి బ్రహ్మాండము బ్రహ్మాండము మిథ్య పరబ్రహ్మ సద్రూపమైన పరమాత్మయే అసత్యము బ్రహ్మాండం లోపల లోకాలు ఉంటాయి విటింది బ్రహ్మాండం మళ్ళీ అవాంతర భేదాలు ఉంటాయి కదా ఇప్పుడు కొనుగు చేయాలంటే ఇటు మామూలుగా ఇటు సూర్యాపేట వైపు ఉన్న కొనుగుదే వేరు ఇటు తాండూరు వైపు ఉన్న కొనుగేయాలి వేరు అన్నట్టుగా అన్నీ కొనుగు చేయాలి మళ్ళీ దాంట్లో ఎవో కథలు ఉంటాయి ఆ లీలలు వేరు ఈ లీలలు వేరు అన్నట్టుగా ఈ రకంగా సమాజం అంతా కూడా కథల్లో పడిపోయాయి ఓ మహాత్ముడు అన్నాడు పురాణగాథల యొక్క ఊబిలో ఉండిపోయింది నాడు ధర్మతము అని పురాణగాథల ఊబి ఆ ఊబిలో చిక్కుకుని ఉన్నది వెరీ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ సో ఏదో ఒక ఒక బ్యాలెన్స్ ఏదో క్రియేట్ చేయాలి ఎవర్ టు మేక్ సమ్ బ్యాలెన్స్ అవుట్ ఆఫ్ ఇట్ యూ కెన్ నాట్ ఆల్టుగెదర్ నా యూ కెన్ ఎంటైర్లీ వాల్యూడే టూ ఏదో సమ్ బ్యాలెన్స్ హ్యాస్ట్రీ స్ట్రక్ ఐ థింక్ సో సరే కానివ్వండి భగవంతుడు దారి చూపిస్తాడు కాబట్టి ఈ లోకములు ఉంటాయి బ్రహ్మాండము మిథ్య బ్రహ్మయే సత్యం ఇప్పుడు నీకు ఒక దృష్టాంతం చెప్తాను ఒక దేవాలయంలో గోడ మీద బంగారపు తాపడం చేసిన గోడ బంగారపు రేకులో తాపడం చేశారు ఆ రేకు మీద రామాయణ దృశ్యాన్ని చిత్రి చిత్రించడం కాదు శిల్పం శిల్పి రామాయణ దృశ్యాన్ని ఆ రేపు మీద ముద్రించాడు అలా బుడిపి కింద వస్తుంది ఏమంటారు తెలుగులో ఏమంటారు తెలుగులో ఎక్కడ అన్నాం చెక్కడ ఉన్నది శిల్పానికి అంటారు సో దాన్ని ఏమంటారంటే రిలీఫ్ అంటారు ఇంగ్లీష్లో అయితే రిలీఫ్ అంటారు ఆ కాపడం చక్క రేకు మీద మీకు బొమ్మ అని పడుతుంది రిలీఫ్ అంటారు రిలీఫ్ అనే పదం మీరు విన్నారా ఇంగ్లీష్లో అదే సో మంగారపు రేకు మీద దాన్ని ముద్రించారు దాంట్లో మీకు రామరావణ యుద్ధం అనే సమా సంగతి ఇటువైపు రాముడు ఒకటి రావణుడు ఇటు కపులు వానర సైన్యము ఒకటి రాక్షస సైన్యము ఇట్టించేటోట్ నుంచి బాణములో అరుగు వెళ్తూ ఉంటాయి ఇలా కనపడుతుంది ఏమండి వాస్తవంలో రాముడన్నా బంగారమే రావణుడన్నా బంగారం ఈ మాట రామభక్తుడి దగ్గర అంటే వాడికి కళ్ళు తిరిగిపోతారు మీరు మంచినీళ్ళు ముఖం ఇవ్వాల్సి మీద నీళ్ళు చల్లి మంచినీళ్ళు ఇవ్వాలి ఎందుకంటే మీరు రాముణ్ణి రావణుణ్ణి బంగారం చేసి కూర్చోబెట్టారు ఒక్కటి చేసి కూర్చోబెట్టారు కదా రామభక్తులు ఒప్పుకుంటాడు అతనికి ఒప్పుకోడు వాస్తవానికి ఇటు వానరులు అటు రాక్షసులు ఒకటే బంగారమే బాణాలు ఇట్టించట్టు వెళ్ళి బాణాలు అట్నించ వచ్చి బాణాలు కూడా బంగారమే అంతా బంగారం తప్పించేమీ లేదు అనొచ్చా అలాగే బ్రహ్మయే గలదు బ్రహ్మాండం బ్రహ్మయే గలదు బ్రహ్మాండం లోపల భూర్భువ సువర్ లేవు బ్రహ్మయ్యేగలదు మనుషులు పశువులు పక్షులు ఇలాంటి వేరువేరు దేహములనేవి ఏవి లేవు అది వివేకం అలాంటి వివేకాన్ని చేయాలి